ేడు ధర నీవే తల్లిను తండ్రివైయుండగాను ఇరవుగా ఎవ్వరూ వహించుకోనేమిటికి పుట్టిన జీవులు తొల్లి భూపైననేకులు అట్టెవారి చరితలు అనేకములు వట్టి జాలి తమ తమవారలంటా తలచుక బట్టబయలే నానాభావాల పొందుదురు సరవి అందరు చేసే సంసారములు పెక్కు సిరులవారి గుణాలు చేష్టలు పెక్కు అరసి తమవారితో అవి ఎల్లా చెప్పుకుంటా దరినుండే వగరించి తమకింపు వడి వడినెన్నైనా కలవు వావులెంచి చూచుకుంటే గడియించే పదార్ధాలు కలవెన్నైనా ఎడయక శ్రీవెంకటేశీదాసులు సంతసమందుదురు